అందుకని సాధకులు కానివారి కోసమని సకారాత్మకమైనటువంటి సగుణాత్మకమైనటువంటి స్వర్ స్వరూప ధ్యానం స్వరూప ధ్యానం రెండు ఉంటాయి మనలో ఎప్పుడూ కూడా బుద్ధికి రెండు సాధనలు చేయవచ్చు సాకార సగుణ స్వరూప ధ్యానం ఇదో పద్ధతి నిర్గుణ నిరాకార అరూప ధ్యానం ఇదో పద్ధతి ఇది స్వరూపం అంటాం ఈ బుద్ధిని ఈ స్థాయికి తీసుకెళ్ళగలగాలన్నమాట విజ్ఞానమయ్యే కోశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళగలగాలి ఎందుకు ఇంతసేపు చెప్తున్నానయ్యా అంటే ఆకాశమనే ఆవరణను దాటాలి అంటే నువ్వు సగుణ సాకార పద్ధతిగా ఉన్నంత వరకు ఎప్పటికీ ఆనందమయ్యే కోశాన్ని ఆకాశాన్ని అధిగమించలేవు నువ్వు ఎప్పటికైనా సరే నిర్గుణ నిరాకార అరూప పద్ధతిగా నువ్వు ఎదగాలి ఆ పరిణామం రావాలి ఆ అతీత స్థితి రావాలి ఆ నిర్ణయం కలగాలి ఆ అద్వయ స్థితి నీకు తెలియాలి స్ఫురణగా తెలియాలి స్ఫూర్తిగా తెలియాలి అలా ఉండగలగాలి ఈ పరిణామం చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అద్వయ స్థితి తెలియకుండా నువ్వు ద్విపుటి జోలికి నీ తెలివి అర్థం చేసుకునే ప్రయత్నం ఎంత బుర్ర బదలు కొట్టుకున్నా అది అసలు అయ్యే పని కాదు ఊరికే ఏదో పడికట్టు రాళ్ళులాగా ఓ మాటలు సంపాదించుకుంటాం పది పుస్తకాలు చూసినప్పుడు పది వాక్యాలు పది మాటలు కదా ఆ పది మాటలు పది జీవితం వెళ్ళిపోతుంటాం ఎప్పుడు చూసినా అవే వదిలే ఉంటాం కానీ జాగ్రత్తగా సాధకుడు ఈ ఉపమానాన్ని చాలా జాగ్రత్తగా విచారణ వినియోగించాలి ఆకాశం నీలంగా ఉందా ఇట్లాంటిదో ఓ ప్రశ్న ఉంది ఆకాశంలో కొండ ఉందా కొండలో ఆకాశం ఉందా ఇలా వేదాంతం కొన్ని ప్రశ్నలు సులభంగా మనం పట్టుకోవడానికి అందిస్తుంది అనమాట ఇది ఎట్లాంటిదంటే చిన్నపిల్లవాడికి తల్లి నేర్పే పద్ధతి వాడికి ఏం తెలియదు అని తెలుసు కానీ వాడిని మహాజ్ఞాని చేయాలని ఆవిడ తాపత్రయం పొద్దున పూట పిల్లలు అందరూ నాకు అదే అనిపిస్తుంది వాళ్ళకి దాని భావం గురించి కానీ దాని లక్ష్యం గురించి కానీ దాని లక్షణం గురించి కానీ వాళ్ళకేం తెలియదు కానీ వాళ్ళ పెద్దలు చెప్పారని వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు చక్కగా ఉచ్చారణ లే దోషం లేకుండా మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు ఆనందపడుతున్నారు చూడండి ఆ అక్షరాలలో ఉన్న శక్తి ఏమిటంటే ఆనందపడుతున్నాడు చెప్పేవాడు ఆనందపడుతున్నాడు వినేవాడు కూడా ఆనందపడుతున్నాడు శబ్ద ఉన్న గొప్ప విశేషం ఇదే మనం మన మాటల ద్వారా ఎవరినైనా ఆనంద మన మాటల ద్వారా మనల్ని కూడా మనం ఆనంద పెట్టుకోవచ్చు శబ్ద తన్మాత్రలో ఉన్న సంపుటీకరణతో ఈశ్వరుణ్ణి కూడా సంతోషింప చేయవచ్చు ఏమంటే ఈశ్వరుడు కూడా సంతోషం ఉంటుందంటారా మనలాగా అద్వయమా ఆయన ద్వయమా దుఃఖము సంతోషము ద్వయమా అద్వయమా ద్వయం కదా మరి మనం ఏం చేసాం వరలక్ష్మీదేవికి పట్టుచీర ఇష్టమండి బంగారపు గాజులు ఇష్టమండి ఆ వసుమతి కథ ఏదో ఉంటుంది వసుమత చారుమతి ఏదో మతానికి ఏదో ఒక మతి ఆ మతి గారి కథ ఎప్పటినుంచో పాపం భూమి పుట్టినప్పటి అదే చదువుకుంటున్నాడు చారుమతి కథే అందరికీ వరలక్ష్మి వ్రత ఆవిడేమిటో పాపము ఆ వ్రత కథలు స్త్రీల వ్రత కథలు అన్నిటి గమనిస్తే భోగభాగ్యాలు అలంకారికమైనటువంటి వస్తువులు అలాగే కష్టాలు తొలగిపోవడం కష్టాల యొక్క ప్రశంస కష్టాలు తొలగిపోవడం ఇలాంటి అంశాలతోటి వ్రత కథలు కనబడతాయి ఎందుకని ఇలా చెప్పారండి ఒక ఆలోచన చేస్తే పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా కన్యావరణం ఎనిమిదేళ్ళకి చేసేసేవాడు ఎనిమిదేళ్ల పిల్లలకి ఎలా చెప్పాలి ఇప్పుడు ఆలోచించారు ఎనిమిదేళ్ల అమ్మాయి సువాసిని పూజకి పనికి వచ్చే అమ్మాయి ఈ అమ్మాయికి ఇప్పుడు అర్జెంటుగా ఎనభై ఏళ్ల వాటికి చెప్పే బ్రహ్మ విద్య చెప్తాం ఎలా చెప్పాలి దాన్ని మెల్లగా దించుకొచ్చారు భాగవత కథల స్థాయికి వ్రత కథలను దించేశారు శ్రీకృష్ణుడి యొక్క పాదస్పర్శని పొందడానికి ఈశ్వరుడు శ్రీకృష్ణుడి వాకిడ వేపల్లెలో గోపల్లెలో నందుని ఎదుట ఇంటి దగ్గరికి మహా సదాశివుడే వెళ్లి ఆ శ్రీకృష్ణమూర్తి యొక్క పాద దర్శనాన్ని శైశవాకారంలో ఉన్నటువంటి ఊతనా సంహారం చేసినటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క పాదస్పర్శను పొందడానికి ఈశ్వరుడు వెళ్ళాడు ఇక్కడ దాకా పట్టుకో చేశాడు సదాశివుని ఇది ఆ భాగవత దర్శనం అంటే అర్థం ఇది అంటే భాగవతులు భక్తుడు ఇలా దర్శిస్తాడు సగుణ సాకారంలో ఎక్కడ దాకా తేవచ్చయ్యా అంటే పాదరేణువు దాకా తేవచ్చ ఎందుకని శరణాగతుడు కదా పాదాలు పట్టుకుంటే మనకేం అడుతుంది పాదాలకున్న దుమ్ము దుడే అడుగుతుంది అయినా సరే ఆ రజస్సు ఆ పాదరేణువుల యొక్క రజస్సు నేను పవిత్రుడని ఏమిటి పవిత్రత ద్వయం ద్వైధీ భావన పోయింది నీకు నాకు భేదం లేదు త్వమే వాహం అనే జ్ఞానం కలిగింది ఇది పవిత్ర పవిత్రతంటే కాబట్టి